పరిశుధుల తండ్రి మీ స్తోత్రాలైనా మహోనతులకు దేవ మహిమ స్వరూపి మీకే వదనాలనైనా ప్రభా ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి ఓ ప్రవ్వా సజీల కలలు పెట్టినార్ మీ సన్నిధి నడిపించిన దాన్ని బట్టి మీకెంతో వదనాలు మీ యొక్క కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నది మీకెంతో వదనాలనైనా ప్రవ్వా మీ యొక్క వాక్యాన్ని ధ్యాని మేము వచ్చినాం మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి మీకు అంగీకారంగా మేము ఉండేలాగా సేపడండి మాలో ఇంకా ఏమైనా ఆయాసకరమైనది ఉంటే అది చూపించమని ప్రార్థిస్తున్నాం దాన్ని ఒప్పు కొన్ని విడిచిపెట్టాలా మీకు పొందాలా ముఖ్యంగా మీ కృపంలో మేము జీవించాలా అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రాల సంబంధమైన మీరు అనేకమైన విషయాలు మా తను అనేకమైన విషయాలు మీరు మా వాటిని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రవ్వా ఈ యొక్క లోకపు గుణాలని మేము విడిచిపెట్టాల్సిందే ఏ క్షణము ఏ టైంలో ఎవరు విడిచిపెట్టాలనో అది ముందుగా నేను మీ వినికెట్లో అవన్నిటిని రాసిపెట్టుకున్నారనైనా కాబట్టి మేము త్వరగా మా పనులు ముగించుకోవాలా ఈ లోకంలో మా రాజ్యాన్ని మేము కట్టుకోకుండా ప్రవ్వా మీ రాజ్య విస్తరణ కొరకు మేము ప్రయాసపడాలయనా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం ఎన్నాళ్ళు మీరు మాకు సాఖలు ఉన్నారు దాన్ని బట్టి మీకు ఎంతో మదనాలు మీ యొక్క సాయంత్రం సరణం మీ యొక్క నీతి సత్యాన్ని మాకు జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తున్నాం అవి మా హృదయంలో మేము రాసుకోవాలా ప్రవ్వాటిని మా జీవితంలో పాటించుకోవాలా అనుభవపూర్ణంగా వాటిని ప్రకటించాలా అటువంటి సేవ జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని వచ్చిన వారిని అందరిని ఆశ్రయించమని ఏ స్వీకరిస్తున్నా అనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈరోజు మనం వాక్యాన్ని కొంచెం త్వరగానే ముగించుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే మనకు కొందరు స్పాన్సర్ చేశారు డిన్నర్ కాబట్టి మీరందరూ ఖచ్చితంగా డిన్నర్ చేసి పోవాలి ఇక్కడ అనేసి నేను కంటిన్యూస్ గా వాక్యం చెప్పుకుంటా పోతే మన వాక్యాలు సాధారణంగా గంట గంట ధర దాడుతాయి మినిమం మిని ఆవరేజ్ టైమ్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అవుతుంది నేను గమనిస్తున్నా ఎవ్రీ టైం కాబట్టి ఈ రోజు మటుకు అంతసేపు మనం తీసుకోము మాక్సిమం ఇంకొక టెన్ ట్వంటీ మినిట్స్ లో నేను ముగిస్తాను వాక్యం తర్వాత మనం అందరం డైనింగ్ హాల్ కు వెళ్తాం సంపద తీసుకెళ్తారు మనకి వస్తే మనం అందరం అక్కడ పోయి చిన్నగా ప్రార్థన చేస్తాను ఆనందం ఈ రోజు వెళ్ళిపోతాం ఎవరైతే నాకు కూడా బాలేది నచ్చింది ఇది అంతా నొప్పి లేస్తుంది జలుబు విపరీతంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది అయిన గానీ నేను ప్రయత్నిస్తున్నా ప్రభు మనకి సహాయకుడు మాట్లాడే దేవుడు మన శరీరాలు ఇంత బలహీనంగా ఉన్న మన ఆత్మస్థితమే అన్న విషయాన్ని మన క్షణం జ్ఞాపకం తీసుకోవాలా అంతటా పెదవాళ్ళం కదా అంతా ఫిఫ్టీ దాటారా ఏమే నువ్వు ఇంకా ఫిఫ్టీ దాటలే నువ్వు ఫిఫ్టీ దాటరా ఎప్పుడో అయిపోయింది ఫిఫ్టీస్ చలకాలం అయిపోయింది మీరు మీరు సంతోషించే ఇంకా మీరు ఫిఫ్టీస్ లో రాలే ఫిఫ్టీస్ లకి వచ్చిన అంటే ఎవ్రీ టెన్ టెన్ ఇయర్స్ కి మన బాడీలో హార్మోన్స్ మార్పు చెందుతా ఉంటాయి పైన మనం తినే ఆహారాల వలన కూడా ముఖ్యంగా ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకుంటే మన డిఎన్ఏ ఆల్టర్ అయిపోతా ఉంటాయి మన పూర్వీకుల నుంచి వచ్చిన డిఎన్ఏ సేమ్ ఉండదు ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్ని ఆల్టర్ చేసేస్తా మన డిఎన్ఏ ని అందుకు వీక్ అయిపోతూ ఉంటుంది బాడీని ఒక క్రిస్టియన్ డాక్టర్ రాసిన పుస్తకం నేను చదివిన చాలా కాలం క్రిందట జాన్ సాన్ఫర్డ్ అనే పేరు ఆయన రాసిన పుస్తకంలో అబ్రహామ్ కాలం మొదలుకొని ఈ రోజు వరకు ఎన్ని తరాలున్నాయి అవన్నీ బైబిల్ ఉన్నాయి ఆ తరాలన్నీ చూసినప్పుడు ప్రతి తరము తర్వాత ఎందుకు మనుషులు బలహీనమైపోతున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఈ రాతి పలకాలు లేనప్పుడు చర్మం తోలు లేనప్పుడు పేపర్ లేనప్పుడు వాక్యాలు ఎక్కడ రాసుకున్నారు ఇన్ని వాక్యాలు ఆయన చెప్తాడు వాళ్ళకున్నంత జ్ఞాపక శక్తి మనకి లేదు వాళ్ళు క్లాస్ల కూర్చొని వాటి అన్నింటినీ ధ్యానం చేసి అక్షరం ఒక వచనం మేంబడి వచనం అంతా జాగ్రత్తగా భద్రపరచుకున్నట్టు వాళ్ళ మైండ్లల్లా అట్లా తాతళ్ళ నుంచి తాతళ్ళ నుంచి మన మండ్లకి అట్లా కొన్ని తరాలు వచ్చింది అయితే క్రమేణ ఈ రోజుకి ఇప్పుడు మీరు ఉదయం చదివింది సాయంత్రం ఉండదు నీ మైండ్లో నేను చూస్తాను కదా స్టూడెంట్స్ ని బాగా చదువుతాడు ఎగ్జాబిషన్ హాల్ పోతే వానికి ఏం రాదు మెమరీ చాలా వీక్ అయిపోతుంది మనుషులకి ఎందుకు వీక్ అవుతుంది వీక్ అయిపోతుంది అంటే మన డిఎన్ఏ మ్యూటేట్ అయిపోతుందంట అంటే అది మార్పు చెందుతుంది ఒరిజినల్ గా ఉన్న మన మన శరీరంలోని వాటిని ఏమంటారు తెలుగులో డిఎన్ఏ అంటే నాకు తెలియదు కానీ మన జీవ కణాలు రీతిగా చెప్పాలంటే అవి మార్పు చెందుతున్నాయి అంటే మన పూర్వీకులకు ఉన్న జీవ మనలో లేవు అవన్నీ మార్పు చెందినాక ఒక మిలియన్ టైమ్స్ మార్పు చెందుతుందట ఏది పసివాళ్ళు పసిబాలు యవన దశకు వచ్చేటప్పటికి ఒక మిలియన్ టైమ్స్ మార్పు చెందుతుందట అంటే చెడిపోతున్నాయి మార్పు చెందుతున్నాయి అంటే వీక్ అయిపోతున్నాయి ఆ వీక్ అయిపోయిన జీన్స్ ని మనము మన పిల్లలకి ఇస్తున్నామంట పుట్టేవాడికి వాడు చిన్నప్పటి నుంచి పెద్ద మిలియన్ టైమ్స్ అవి వీక్ అయిపోతున్నాయి అంట వీక్ అయిపోయిన వీక్ అయిపోయిన జీన్స్ వీక్ అయిపోయిన జీన్స్ ఒక తరం నుంచి ఒక తరకి వీక్ అయిపోతూ వీక్ అయిపోతూ భవిష్యత్తులో వచ్చే పిల్లలు ఇంకా ఎంత అన్యాయపోతారో తెలు అంటున్నాడు ఆయన సైన్ చూపించిండ్రు అక్కడ వాక్యాలు తరతరాలకి ఆయుష కూడా ఎందుకు తగ్గిపోతుంది అంటే మన జీన్స్ వీక్ అయిపోతున్నాయి మెత్తుశీల అనేవాడు ఎన్ని సంవత్సరాలు బతికిండు బైబిల్లో మనం చూస్తాం ఆదికాండంలో మెత్తశీల హానూకు కాదు హానూకు మూడు వందల సంవత్సరాలు దేవుడితో నడిచి కొనిపోయాను అని ఉంది దాన్ని ఎతవడే వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు చూడు ఆయన ఎతవడి అని చనిపోకుండా ఎవడూ దేవుని చూడలేదని వాక్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలియానే గాని మెథుషనే గాని ఎవరైనా గానీ హానోకే గాని ఎవరైనా గాని ఖచ్చితంగా మరణించి ఆయన సన్నిధి చేరాల్సిందే ఈ శరీరంలో ఉన్నంత కాలం మనం చూడలేమని ఎందుకంటే ఇది పాప భూరితమైన శరీరం కాబట్టి ఆ రోజున వాళ్ళు అన్ని సంవత్సరాలు ఏడు వందల సంవత్సరాలు ఎనిమిది వాళ్ళ జీవన్స్ అంత పర్ఫెక్ట్ గా ఉండే క్రమేణా వీక్ అయిపోతుంది ప్రభు మనకి ఇవన్నీ విషయాలు ఎప్పుడు చూపించండి అంటే దాని బృందంలో నెవిక దేశించిన ప్రతిమ ఆ విగ్రహం ద్వారా మనకు బయలుపరచుండే ఎందుకంటే ఆ విగ్రహము కాలాన్ని సూచిస్తుంది అంటాడు అక్కడ వాక్యం ఆ విగ్రహము ఇది ఏది ప్రభు ఆ విగ్రహం అని అడిగితే నాకు అర్థం కానీ దాని ఇది కాలాన్ని సూచిస్తుంది రాబో కాలాలలో ఏరీతి ఉండబోతుంది లోకం కాబట్టి ఆరంభంలో కాలము రాజ్యాలు ప్రపంచము అంతా బంగారంతో ఉన్నది అది క్రమేణ బంగారం తర్వాత ఏమైంది వెండితోని వెండి కాలం అంటే కొంచెం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ నుంచి లిటిల్ పర్ఫెక్ట్ దాంతరత తర్వాత కొన్ని తరాలు కొన్ని సంవత్సరాలకి కొన్ని వందల సంవత్సరాలకి అది ఇతడి దాంతరత రాగి దాంతరత ఇనుము దాంతరత మట్టి లాస్ట్ మట్టి అంటే దేనికి పనికి రాదు అంటే ఈ కాలం అక్కడ తయారైపోయింది మనం ఉంటుంది మటి కాలం మన పూర్వీకులు ఉన్నది మంచి కాలం అందుకే పాతకాలం మంచి ఉంది అంటారు అది కరుణం పాతకాలం అంటే కనీసం ఒక మూడు వందల సంవత్సరాల కాబట్టి ఇంకా ఎంతకాలం అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న ఇంకా ఎంతకాలానికి ఇది ఇంకా ఎంతకాలానికి ఇవన్నీ నెరవేరుతాయి అయితే మన బలమైన తేం తెలుసా ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో మనం చిక్కు చిక్కబడ్డాం ఆయననేమో టైం బయట ఉన్నాడు మన ప్రభు ఎందుకంటే కాలంలో సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నది అంటాడు నాని గ్రంథంలో అన్ని ఆయన ఆధీనంలో ఉన్నాయంటాడు చూడండి బాగా తెలుసుకోండి కాలములు సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నామంటే ఆయన సువార్తలకు ఏం చెప్తాడు తెసా ఆ దినం గురించి తండ్రికే గాని కుమారునికి కూడా నిలదంటాడు అప్పుడు నేను చేసిన ఒక మతస్థులు ఇది వంటించాడు కుమారునికి కూడా తెలియదంట ఎండ్ టైం గురించి యుగం ఎప్పుడు ముగిస్తుందో కుమారుడికి కూడా తెలియదంట అంటే ఆయన నిజంగా దేవుడైతే ఆయన గిని తెలియదు అని సవాల్ చేస్తుంటాడు చూడండి కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలా ఎందుకు కావాలనే దేవుడు అటువంటి వాక్యాలు మన కొరకు ఎందుకు మీరు కావాలి మీరు చెప్పండి నిజంగా ఆయనకి తెలియదా ఆయన ఖచ్చితంగా తెలుసు మరి ఎందుకు అక్కడ చెప్పిండు ఒక కాంటాక్స్ ఉంటది ఒక పరిస్థితి ఉంటది అని ఎందుకు ఆ రీతిగా దాని అట్టు చెప్పిడు కుమారుడు కూడా తెలియదంటే ఆయన ఆయన గురించే మాట్లాడుతుండ ఇంకొకరి గురించి మాట్లాడుతుండ అనేది ఫస్ట్ క్వశ్చన్ రావాలా తర్వాత ఒకవేళ ఆయన గురించే మాట్లాడితే ఆయన ఎందుకు అట్ట చెప్తున్నాడు అంటే బహుశా అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారేమో ఆయన ఒత్తిడి చేస్తున్నారేమో నాకు త్వరగా చెప్పు ఎప్పుడు వస్తుందో అనేసి ఒక వాళ్ళ గురించి అక్కడ చెప్తున్నాడా లేక నిజంగా తెలవదా ఎన్న జవాబులు రావచ్చు కదా ఎన్న అనుమానాలు రావచ్చు కదా కానీ చూడండి మనము విశ్వాసంలో అన్నింటినీ వెతుకుతున్నాం ఎందుకంటే విశ్వాసం లేకుండా ఆయనకు కూడా లేదు ఫస్ట్ పాయింట్ ఆయనకు ఇష్టంగా లేకుండా ఇంకా ఎదుగు జవాబు ఇవ్వాలా ఆయన జవాబు ఇవ్వడు కాబట్టి నేను కొంచెం సేపు కొన్ని వాక్యాల మీకు చూపిస్తాను సేవ జీవితంలో ముఖ్యంగా ఈ విషయాలు వెతకడంలో దేవుడు మనకి గత సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఎన్ని విషయాలు చూపించిందంటే నా తెలుసానికి ఎవరికైనా మన తరంలో మన కాలంలో మన సంఘకాలంలో ఏ సంఘానికైనా ఇటువంటి వాక్యాలు చూపించిండ్రా ఎందుకంటే చాలా మంది పాస్టర్స్ విని హౌను బ్రదర్ నేను ఎప్పుడైనా ఈ రీతిగా చూడలేదు నేను ఎక్కడ ఈ రీతిగా చదవలేదు అని అంటా ఉంటాడు వాళ్ళు వాళ్ళకి చూపించనిది నీకెందుకు చూపించాడు మీరు చెప్పండి ఎందుకు చూపించిండు ఎందుకు చూపించింది తెలుసా చూడండి కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయం కొంచెం ఎక్కువ నేను విశదీకరించడు వాక్యాలు బట్ మీరే వీటిని జ్ఞాపకం చేసుకోండి నేను చదివినప్పుడు మీకు ఖచ్చితంగా ఆటోమేటిక్గా అర్థమైంది నేను ఫారెన్ లాంగ్వేజ్ తెలుగులోనే చదువుతున్నాను కదా కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము ఏడవ వర్షంలో ఎందుకు ఆయన ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు యహో ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు పని కనిపెట్టుకోనుము చూడండి కనిపెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనది నేను నేర్చుకున్న విషయమై కనిపెట్టుకోవాలా ఈ క్షణం అర్థం కాదు ఈ నైట్ అర్థం కాకపోవచ్చు రాత్రి అంతా ప్రార్థన చేసిన అర్థం కాకపోవచ్చు తెల్లవారు అర్థం కాకపోవచ్చు కానీ సడన్లీ ఒకసారి అవుతుంది అది అనుకునే విధానంగా ఆ టైంలో మనకు అర్థం ఆ రీతి చూపించింది దేవుడు ఎన్ని విషయాలు మనకి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి దొరకనిది ఒక టైం దొరుకుతుంది ఎందుకంటే ఆయన కూడా చూడండి సునాయాసంగా దొరికితే దానికి విలువ ఉండదు సునాయాసంగా ఏ విషయము ఏది దొరికినా ఏ వస్తువు దొరికినా కానీ కష్టపడకుండా ఏది సంపాదించుకున్నా దానికి వెలుగు ఉంటుంది అది కష్టపడి వెతుక్కొని దానికి దొరికించుకున్నావు అనుకో దాని పట్లనే ఎంతో వెలుగుంటుంది ఆసక్తి చూపిస్తాడు థ్యాంక్ గాడ్ అంటావు థ్యాంక్ అనే పదం వస్తుంది అంటే కృతజ్ఞత గుణగణం కృతజ్ఞత భావం మనలో గెలుస్తూ ఉంటది అందు ఆయన ఇటువంటి విషయాన్ని మనకు బయలుపరుస్తారు నువ్వు కనిపెట్టుకోవాలా నేను ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది ఒక నేను చాలా ఎర్లీగా సెటిల్ అయినా లైఫ్ లో చాలా వెళ్లిగా కానీ చాలా లేటుగా పెళ్లి చేసుకున్నా చాలా లేటుగా పెళ్లి చేసుకున్నా అనిపిస్తూ ఉంటది పిల్లలు చేసి నాకున్నారు అదే నేను చాలా వెళ్ళిగా సెటిల్ మంచి జాబ్ ఉంది మంచి శాలరీ ఉంది అప్పుడే పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇంకెంత బాగా సేవ చేస్తుంటాడు ఇవన్నీ మానవ తలంపులు కానీ ఎందుకు లేటుగా మ్యారేజ్ అయింది చెప్పండి నా మ్యారేజ్ నా మ్యారేజ్ వెనుకల ఎన్నో కథలు లేవు ఎన్ని కథలు అంటే అసలు ఊహించలేదు ఒక పాస్టర్కి నేనంటే చాలా ఇష్టం వాళ్ళ కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆసక్తి అయితే నాకేమో ఇష్టం లేదు ఆ రోజున పాస్తల సంగతులు మీకు తెలిసి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నాను నాకు ఇష్టం లేదు కానీ మా ఫాదర్ ఇష్టం చూపించాడు ఫాదర్ కొరికన్నా చేసుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమ కదా తల్లిదండ్రుల మాటని ఎప్పుడు నేను ఇగ్నోర్ చేయలేను లైఫ్ అంతా వాళ్ళని ఎప్పుడు చులకన చేయలేదే వాళ్ళు ఏ మాట ఏ మాటన్నా విద్యత ఎందుకో తెలుసా చిన్నప్పటి నుంచి వీటిని వెతుకునే కాబట్టి మీ తల్లిదండ్రులు సన్మానించమన్నాడు కాబట్టి సన్మానిచ్చిన ప్రేమించమన్నాడు వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళని ఆదుకోమన్నాడు అందుకే నేను ఈ దేశం విడిచిపెట్టలేదు లేకుంటే నా ఫ్రెండ్స్ అంతా ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి కథ చెప్తున్నాను నేను ఎప్పుడో విడిచిపెట్టాలనేసి ఎంతో ప్రయత్నం చేసిన గానీ వాళ్ళ కొరకు నేను విడిచిపెట్టలేదు ఎందుకంటే నాకు నలుగురుండే సిక్ పేషెంట్స్ కుటుంబంలో వాళ్ళ కొరకు నేను ఈ దేశం విడిచిపెట్టకుండా అన్ని సాక్రిఫైస్ చేసుకున్నాను కానీ నా క్లాస్ మేట్స్ అంతా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్నారు విపరీతమైన ధన సమృద్ధిలో హయ్యర్ పొజిషన్స్ ఉన్నారు బయట దేశాలు ఇక్కడ చెప్తాను బయట దేశాలు ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది కానీ నేను వాళ్ళంతరం ఎక్కువ ఏం సంపాదించుకోలేదు కానీ ఏ రూపం కూడా వాళ్ళకంటే తక్కువైతే చేయలేదు దేవుడు అని నాకు అవే ఇచ్చిండు కానీ వాళ్ళలాగా నేను ఆనందిస్తలేదు వాళ్ళలాగా నేను ఏది కూడా అనుభవిస్తలేదు నాకు అన్ని ఇచ్చిండు దేవుడు ఇవ్వలేనిదని ఏం లేదు ప్రతి వస్తువు ఉంది కారు ఉంది ఇల్లు ఉంది అన్ని ఉన్నాయి విపరీతంగా ఇచ్చింది దేవుడు ఏమి ప్రయాసపడకుండానే వచ్చిన నేను మీకు చెప్తున్నా నాకు ఎవరికి గిఫ్ట్ ఇవ్వలే నేను ఏది బ్యాంకు కొలగొట్టలే ఎవరిని దోచుకోలే అన్యాయంగా అన్ని క్రమేణా అన్ని జరిగినాయి ఇవి ఎట్లా జరిగినాయి అంటే యహో వల్లనే కలిగాలి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి యహో వల్లనే కలిగాను ఈ బ్రదర్ అన్నాడు చైర్మన్ దీని చైర్మన్ ఇందాక కూర్చొని తను మాట్లాడుతున్నాడు మీరు అజయ్ నగర్ కి బండిలో పోయినట్టే కదా అన్నాడు అవును బ్రదర్ మరి పడి అటెంట పడిపోదే పోతే మీరు ఏదైనా వ్యాన్ తీసుకోవాలా కార్ తీసుకోవాలా అంటే ఆయనకి నా లెవెల్ గురించి తెలుసు కావడానికి చెప్తున్నట్ల నా ఉద్యోగము నా స్థితి నేను చేసే పనులు నాకు తెలుసు కాబట్టి మీలాంటి వాళ్ళు పడి మీద పోతారు మీరు కార్ ను తీసుకోవాలా ఆయనకి దగ్గర దగ్గర కార్లు ఉన్నాయి చైర్మన్ నేను ఎవరో తెలుస్తారు మీకు ఈ దీనికి చైర్మన్ ఒకప్పుడు ప్రేయర్ పార్క్ వచ్చేటోడు ప్రేయర్ పార్క్ వచ్చేటోడు జవహర్ మన గాంధీనగర్ ఉండేవాడు ఆయన పరిస్థితి ఏంటంటే కొన్ని కోట్లు అప్పుల పాలై నిద్రలేవు రాత్రి మగళ్ళు అంత గందరగోళం ఆ వంద కార్ల డ్రైవర్లంతా తిరుగుబాటు తిరుగుబాటుతనం చేశారు చేసారు పరిస్థితి అన్యాయంగా ఉండే అయితే ఫస్ట్ టైం నాకు అట్లా పరిచయం ఏంటి దాని చాలా సమస్యల ఇక్కడ నేను కలుసుకుంటున్నానకి అయితే వాళ్ళ ఇంట్లో త్రీ డేస్ ఫాస్ట్ ప్రేయర్ మీటింగ్స్ పెడితే నన్ను పంపించవత్సరాలకి దాని కథ ఇది జరిగింది వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు చేస్తే ఆయన అప్పులు తిరిగినాయి ఆ డ్రైవర్స్ సమస్య తీరిపోయింది ఈ రోజు దానికోడు కోట్లు ఆస్తు పిల్లలంతా అమెరికాలో సెట్ అయినది కోట్లు ఆస్ ఆయనకి సరే మనం ఆయన నుంచి ఏం ఆస్తి ఆశిస్తలేము ఆయన పర్మిషన్ ఇచ్చాడు మనకి ఇక్కడ ఇది స్థలం తర్వాత సరే సంపత్ గురించి మీకు వెళ్ళదు ఏం చేసి సంపత్ సెక్రటరీ కాబట్టి మొత్తం హాస్టల్ ఇన్ఛార్జ్ ఆయన ఇక్కడ వసతులు ఆయన మనకి మీకు ఎవరైనా బయట నుంచి వస్తే హాస్టల్ కావాలంటే ఆయన ఇన్ఛార్జ్ వెయ్యి మంది పట్టేంత స్థలము మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఉంది ఇక్కడ మీరు తెలుసా ఎవరికన్నా ఇంత లోపల వెయ్యి మంది పట్టే స్థలం కాబట్టి మీ ఇళ్ళలో ఏమైనా పెళ్లిళ్ళు కావాలంటే రిసెప్షన్లు కావాలంటే ఇక్కడ స్థలం ఎవరించార్జ్ అంటే సంపత్ అర్థమైందా సంపత్ ఇప్పిస్తే మీకు చాలా తక్కువ గెలిపిస్తాడు సరే దేవుడు అన్ని మనకి సమకూర్చిస్తున్నాడు మనమేమి ఆసక్తితోని అదే అటువంటి మనసుతో ఏమీ ఆశిస్తలేదు ఇక్కడ కానీ అన్నీ ఆయననే మనకు అనుగ్రహిస్తున్నాడు అది దేవుని యొక్క కృప అని మనం గ్రహించాల కాబట్టి యహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము ఇది చాలా ముఖ్యమైనది మనకి ఆయన కొరకు కనిపెట్టుకోవాలి మనం కనిపెట్టుకోకపోతే ఆయన ఎందుకు నీకు ఇవ్వాలని చెప్పండి ఈ చాలా మంది వచ్చి బ్రదర్ రేపు ఉదయం టెన్ ఓ నాకు పైసలు కావాలి బ్రదర్ ప్రేయర్ చేయండి అంటారు వాళ్ళ దృష్టిలో ఆట్లా డిఫైన్ చేస్తున్న టైం ఆయన దృష్టిలో టెన్ అది కాకపోతే దానికంటే ముందు కావచ్చు తర్వాత కావచ్చు కాబట్టి మనం దానికి కనిపెట్టుకోవాలి లేట్ అయినా గాని చూడండి విషయం ఇది ఎవో వలన కలిగను ఆయన త్వరనే కలుగుతుంది అన్న విశ్వాసంలోనికి మనకు రావాలా అందుకొరికే మనం ఈ ప్రయాసపడుతున్నాం ఇక్కడ ఇది ఏదో మనం ఇండివిజువల్ ఐడెంటిటీస్ కొరకు ప్రయాసపడతలేదు మొదటి నుంచి రిపీట్ గా చెప్తున్నాను ఓపిక అన్న గురించి నేను మీరు మాట్లాడుతున్నాను కొంతసేపటి నుంచి కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము తర్వాత చూడండి తన మార్గం నా వర్దిలు చూచి వ్యసనపడకము కొందరు త్వర త్వరగా అభివృద్ది లోకంలో వాడు ఎట్లా అభివృద్ది పొందుతుండో మనకు తెలుసు కానీ వెతకడానికి అవసరం లేదు వాడు అవినితి మార్గాలు వెతుకొని అభివృద్ధి పొందుతుడా అంటే లంచాలు చేసుకుంటున్నా లంచాలు ఇస్తున్నాడా ఏం చేస్తున్నా అనేది మనకు అవసరం లేదు వాడు అంతగా అభివృద్ధి పొందుతుంటే నువ్వు వాడిని చూసి వ్యసన పడద్దు ఇక్కడ నీ పక్కన ప్రమోషన్ వచ్చినా నీ పక్కన జాబ్ రెగ్యులరైజ్ అయినా నీ పక్కన ఇంకా హయ్యర్ పొజిషన్స్ కి వాడు బాక్స్ కి దగ్గర నువ్వు కులు ఉంటావు కులు మనం వ్యసన పడద్దు ఎట్టి ముఖ్యంగా నేను మీకు ఈ విషయం చెప్తున్నా అన్యులు అభివృద్ధి పొందుతుంటే మనం వ్యసన ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం మన జీవితంలో నేర్చుకోవాలి నీ పక్కింటోడు అభివృద్ధి పొందుతుంటే నువ్వు వ్యసన నీ ఉద్యోగ స్థలాలలో కూడా ముఖ్యంగా ఎందుకో తెలుసా ఆయన ఆజ్ఞలేనిది తల వెంట ఒకటి కూడా రాలదు కదా ఈ లోకంలో ఏమి జరగాలన్నా ఆయన ఆజ్ఞ ఈ విషయం నీకు తెలుసు కదా ఆబోసు గ్రంథంలో ఎన్ని సల్మాన్ గరించిన మూడో అంత్యంలో ప్రతిదీ ఆయన మూలంగానే జరుగుతుంది కలుగుతుంది ఆయన కొరికే ఆయన ఇష్టం ప్రకారంగానే అన్ని నిలబెడుతున్నాయి నాకు ఎందుకు ప్రభు ఈ శ్రమ అంటే ఆయన ఇష్టం ప్రకారంగా నీకు ఈ శ్రమ కలుగుతుంది ఎందుకు శ్రమ కలుగుతుంది దానికి ఎన్నో విషయాలు ఎన్నో కారణాలు మనం చూసుకున్నాం నిన్ను తరవిదు చేయడం కొరకు నిన్ను సిద్ధపరచడం కొరకు నిన్ను సేవ నడిపించడం కొరకు సేవలో అనేక మంది శ్రమలు పాల్పొందకపోతున్నారు కాబట్టి నువ్వు ఆ శ్రమని ముందుగానే అనుభవించగలిగితేనే వాళ్ళకి నువ్వు ఉపశమనం కలిగించగలవు వాళ్ళకి సహాయం చేయ వాళ్ళకి నువ్వు ఐడియాస్ ఇవ్వగలవు లేకుంటే నువ్వు కూడా శ్రమకుండా పోకుండా వాడికి శ్రమ పడుతుంటే నీకు దాని మీద విలువ ఉండదు ఎదుటివాడు కష్టపడుతుంటే దాని గురించి నీకు అవగాహన లేనప్పుడు అనుభవం లేనప్పుడు వాడిని నువ్వు ఎట్లా సలహాదిస్తావు కాబట్టి సేవా జీవితంలో మనం అందరము శ్రమలకుండా పోగలుగుతనే వాళ్ళకి మనము సరైన ఐడియాస్ ఇవ్వగలం కాబట్టి అటువంటి జీవితంలో మనం ఉండాలి చూడండి దురాలోచనలు నెరవేర్చుకుని వాడిని చూచి వ్యసన కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన అది కీడుకే కారణము కాబట్టి మనము ఎట్టి పసు వ్యసనపడద్దు వ్యసనపడద్దు అంటే వ్యసనం చెప్పండి ఎవరికైనా ఊరికి వ్యసనం అనేది వేరే విస్తుమనేది వేరే కుళ్ళు ఒక రకమైన కుళ్ళు తనం వాడు బాగుపడుతునేది మనకొద్దు నేను ఒకటి గమనించిన సేవ జీవితంలో ఒకడు బాగా సేవ చేస్తుంటే వీడికి కుళ్ళు అందుకని ముందుగానే హెచ్చరించుడు నాగటిపై చేయవేసిన వాడు వెనక తిరిగి చూడకూడదు ఎందుకు ఎవడి నాగటి వాడిదే నీకిచ్చిన పొలం నీకిచ్చిన నాగలి నీదే అది చిన్నదే గాని పెద్దదే గాని నీది దునుకుంటావో నువ్వు దునుకుంటా పక్కన పొలం తీసినవు అనుకో ఏమవుతుంది చెప్పండి నువ్వు సరిగా దున్నలేవు ఆ నాగలి చాలా తేజ్గుంటది దానికి కొన అది పోయి ఆ ఎద్దు కాల్ కొడితే దాని నరం కట్టయిపోతుంది నిర్లక్ష్యంగా మనం చాలా బరువుయాలి దాని మీద బరువు ఎందుకంటే భూమి గట్టిగా ఉంటుంది మరి మీ ఆ ఎండి నీళ్ళైతే ఇంకా చాలా గట్టిగా దాని మీద నువ్వు ఇంత బరువు వేయాలి భుజాలని నొప్పి నువ్వు నాగలి తొక్కుతేనే కానీ అది ముందుకు పోదు లేకపోతే నువ్వు పై పైన చేసుకున్నట్టు దిగ్గు చూసి దిగ్గు చూసినావంటే పోయి పడుతుంది దాన్ని ఎద్దు అది మొత్తం రకమైపోతుంది దర్పాల ప్రాణపోతుంది కాబట్టి ఎవడి నాగలి వాడిదే ఎవడి సేవ పొలం వాడిదే కాబట్టి నువ్వు ఒకటి గ్రహించాలా నీ నాగలి మీద నువ్వు కేంద్రీకరించుకున్నావా అది దునుకుంటా పోవాలా ఎందుకంటే వేరే చూస్తే ఖచ్చితంగా వాడు ఇట్లాంటి పడిపోతున్నారు వీరిట్లాంటి పడిపోతున్నారు వాడు సూచనలు వీడు వాడి నాగలి వేరే వాడి పొలం వేరే నీకు వేరే నీకు ఇచ్చిన వేరే నీకు నీకు ఏ ఏ కృపవరం ఏ ఎటువంటి కృపవరమైన గానీ సంఘక్షేమం కోరికే కదా ఆయన ఇచ్చింది అది నువ్వు అవగాహన చేసుకోవాలా అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా అది ఆయన ఇష్టం చెప్పును అనుగ్రహిస్తున్నాడు సరే నాకు కొంతకాలానికి ఇంకా కొన్ని కృపారులు ఇస్తాడు మరి కొంతకాలానికి ఇంకా కొన్ని కృపారులు ఇస్తాడు అయిన విధానం అది ఇచ్చిన కొన్ని వాటిల్లో నువ్వు విశ్వాసంగా ఉంటే మరి అనేకమైన వాటి నీకు అధికారం వాక్యం అది అది మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి సరే ఇంకొకటి క్లిప్తంగా చేస్తాను కీర్తన గ్రంథం కీర్తల గ్రంథము నలభైల గ్రంథము నలభై అధ్యాయము మొదటి వచనం యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని కాబట్టి మరోసారి జ్ఞాపకం చేస్తుంది మనకి చాలా సహనం అవసరం సేవ జీవితంలో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ చాలా మంది వాళ్ళకి ఎట్లాంటిది అంటే రెస్ట్లెస్ ఉంటారు ఎందుకంటే ఈ లోకం ఫాస్ట్ కదా ఎవ్రీథింగ్ రెడీ టు ఈ రెడీ అంత రెడీ టు ఎవ్రీథింగ్ రెడీ టు అటువంటి కానీ బాగత చేసుకోండి పాట మటుకు పాడతాం చిన్న గొర్రె పిల్లలు నేను పాట మటుకు అతను వాడతాం కానీ ఆయన నడిపించక ముందే మనం ముందుకు దుంఖాలనుకుంటాము పరిగెత్తాలనుకుంటాము అది మన బలహీనత కాబట్టి ఓర్పు సహనాలు చాలా ముఖ్యమైన సేవ జీవితంలో ఆయన కూడా ఎంతో ఓర్పు సహనం కలిగినవాడు కదా నాకు ఆశ్చర్యం వేస్తుంటది పన్నెండు మంది పన్ను రకాల శిష్యులు ఒక్కడు ఒక్కొక్కరు లాగా ఉంటాడా ఒకని మించి ఒకడు ఒకని మించి ఒకడు ఉంటాడు ఎట్లా భరించడు ఎంత ఓపిక కలిగి పేతురికి యోహానికి ఎప్పుడు డిస్టర్బెన్స్ వస్తా ఉంటది పేతురు దుడుకవాడు వాళ్ళు ఎట్లా భరించడు ఒకని మించి ఒకడు ఒకని మించి ఒకడుంటే పన్నెండు మందిలో ఇస్కర్ వచ్చి ఊరికే సత ఇచ్చటవాడు మనం చూస్తాం కదా బైబిల్లా ఇష్కర్ వచ్చి ఊరికే సత మనం ఎప్పుడు ఈ రాజ్యాన్ని సంపాదించుకోవాలా మనం ఎప్పుడు ధరని సంపాదించవల్ల ఇటువంటి టీచింగ్స్ ఇస్తూ ఉంటాడు వేసుకు పక్క నుండి ఆయనకి ఎక్కడో ఇరిటేషన్ వస్తూ ఉంటుంది ఎన్నిసార్లు ఓర్పు సాధనగా ఉంటాడు కొన్నిసార్లు ఓర్పు సాధనలు పోతున్నట్టు కూడా మనం చూస్తున్నాం కదా సైతాన వెనకల్పో అంటాడు ఫీతూర్ని పట్టుకొని అంటాడు కాబట్టి సేవా జీవితంలో నీకు ఓర్పు సాధనాలు లేకపోతే మాటకు ఆయన నీ తను మాట్లాడాడు నీకేం చూపించాడు నీ సేవా జీవితంలో ఫలం రాదు పరిగెత్తాలా పరిగెత్తాల నేను ఈరోజు ప్రోగ్రామ్ పెట్టుకున్నాను ఈ రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలనుకుంటున్నాను అనేసి నువ్వు డిఫైన్ చేసుకుంటున్నావు కానీ ఆయన దృష్టిలో నైన్ డిఫైన్ కాదు కదా నువ్వు చేసుకుంటా పోతు నువ్వు ఇష్టం కానీ చూడండి ఆయన దృష్టిలో టైం ఎట్లుంటది అనేది మనం ఇన్ని సంవత్సరం నుంచి నేర్చుకుంటున్నాం ఇక్కడ ఆయన దృష్టిలో టైం ముందుకి పోదు వెనకలికి ముందుకి వెనకల్కి ముందుకి పోతా ఉంటాయి అందుకే వారికి దృష్టాంతంలో జరిగి యుగాంత మీకు బుద్ధి కలవడం కొరకు ఇవన్నీ రాయబడ్డాయి అంటే యుగాంత మీకు కూడా అవన్నీ నెరవేరుతాయి అందుకే ఐగుప్తులో ఆ తెగుల గురించి మనం చూస్తాము ప్రాణాం అనే తెగుళ్ళు సేమ్ తెగుళ్లు ఉంటాయి అక్కడ పది తెగుళ్లు కనిపిస్తాయి ఇక్కడ కనిపిస్తా ఉంటాయి కాబట్టి అవన్నిటి తిరిగి రప్పిస్తున్నాడు కానీ ఈ తెగుళ్లు వేరే ఆ తెగుళ్లు వేరే అవి ప్రకృతి సహజంగా నెరవేరే తెగుళ్లు ఇవి ఆత్మీయ దశలో నెరవేరే తెగుళ్లు జల వచ్చి వాళ్ళందరినీ కొట్టుకుని పోయింది మళ్ళీ మఠేశ్వర వార్త యొక్క ఏమంటారు తెలుసా నోవా కాలంలో వాళ్ళు ఎట్నో యుగ సమాప్తి ఉంటాయి వాళ్ళు ఎత్తిని చూసి అమ్ముచ్చు కొనుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికి ఇచ్చు ఎవరు గురితెరగిన సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను అన్నది వాక్యం అలాగనే మనసుకొని రాకడా అన్నడా లేదా కానీ నోవాతో పాటేమన్నా సార్ నేను మరీ ఒకసారి నీళ్లతో ఈ లోకాన్ని శిక్షించను అన్నాడు అన్నడా లేదా ఖచ్చితంగా అన్నాడు అంటే నేను ఇంకొకసారి జలంతో ఈ లోకాన్ని శిక్షించే మళ్ళీ శిక్షించకపోతాడా శిక్షిస్తాడు కానీ జలంతో కాదన్నాడు అంటే యుగ సమప్తికి వచ్చినప్పటికీ మన ఏ శిక్ష అదే సంబంధించి బుర్రల తీర్పు మనం కొన్ని వారాల నుంచి కళ్యాణిస్తున్నాం ఖచ్చితంగా శిక్షిస్తా ఎందుకంటే పేపర్ రాష్ట్ర తీర్పు దేవుడి ఇంటియో తారంభ మగును ఫస్ట్ చర్చి కే పనిష్మెంట్ ఎందుకు అనేది మనము ఆరు సంవత్సరాల నుంచి వెతుకుతున్నాం క్రైస్తవ జీవితము ఆయనకు అనుగుణంగా లేదు అన్యాయంగా జీవిస్తుంది అన్న విషయమే ప్రభు మనకి ఇంతకాలం నుంచి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంకొక వాక్యం చూడండి యహోవ కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవి అగ్గి నా ముర ఆలకించాడు నువ్వు సహనంతో కనిపెట్టుకోకపోతే నీ ముర ఆలకించడు దండ దందని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే కాదు ప్రార్థన చేయాలని వెలకవ్వగోడి ప్రార్థన చేయాలి ఎడతగక ప్రార్థించాలా ఎల్లప్పుడూ ప్రార్థించడి అన్నాడు అది పొందే అందరూ ప్రార్థించడి విస్తృత ప్రార్థించుడి అన్నాడు అంటే నీకు ఎంత ఓపిక ఉండాలా ఇవన్నీ నేర్చుకో నేర్చుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలంటే అటువంటి ప్రార్థన ఎప్పుడైనా చేసినవా నీ సమస్య గురించి నువ్వు పర్సిస్టెంట్ గా ప్రార్థన చేసినవా అంటే నాన్స్టాప్ నాన్ స్టాప్ రాజేసినావా కొన్ని ప్రార్థనా అంశాలు ముప్పై సంవత్సరాలు దాటికే నా జీవితంలో ఇంకా నెరవేరలేదు కానీ నాకు ఇప్పటికి తీసుకోవాల్సిన ఉంది అనుమానం లేదు ఆయన ఖచ్చితంగా నెరవేర్చేవాడు ఎందుకంటే ఎన్నో చేసినవాడు అది కూడా చేస్తుంది కొన్ని ప్రార్థనలు చేయకముందే నెరవేరుతా ఉంటాయి కదా ఎందుకు అనేది తెలుసు ఆయన తెలుసు ఏ అవసరతలో ఆయనకు అన్ని తెలుసు కానీ బలహీనతలు ఏంటంటే మనం చేసే ప్రార్థనలన్నీ ప్రకృతి సహజమైన ప్రార్థనలు కాబట్టరా ఎవరు రుజుపరచలేరు ఈ వాక్యాన్ని ఆపోజిట్ గా నీ ప్రార్థనలు ఫిజికల్ నీడ్స్ కొరకే ప్రార్థనలు ఇది పొందుకోవాలా అది పొందుకోవాలా నాకు ఇది కావాలా నాకు అది కావాలా లిస్ట్ ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ లిస్ట్ ఉంటుంది అన్ని ఫిజికల్ గా సంపాదించుకోవడం కొరకు సంబంధించిన ప్రార్థనలే గానీ ఆత్మీయమైన విషయాల గురించి ఒక్క ప్రార్థనాంశం రాదు నేను ఇప్పటికీ వెతుకుతున్నా ఎవరన్నా వస్తారేమో బ్రదర్ నా కొరకు ప్రార్థించండి నేను ఫాస్టింగ్ పైరుండబోతున్నాను నేను ఇవన్నీ ప్రవచనాలు అర్థం చేసుకోవాలా అర్థం చేసుకొని అవి నెరవేరే టైంకి వాటిని నేను గ్రహించి అన్నిటిని హెచ్చరించాలా అన్నింటిని సిద్ధపరచాలా అటువంటి ఆశ నాకుంది ప్రార్థించండి అని కేసు ఒక ట్రాలితో నాకు ఇవి కొన్ని వాక్యాలు కానీ నాకు ఉన్నాయి డౌట్స్ ఇవి నెర ఇవి క్లియర్ కావాలి నాకు మళ్ళీ నా గురించి ప్రార్థించండి అని ప్రార్థనలు వచ్చినాయా లేవు ఎవరు ప్రార్థనల అంశాలు వచ్చినా నా కుటుంబం గురించి నా భర్త గురించి నా భార్య గురించి నా పిల్లల గురించి నా ప్రమోషన్ గురించి నా జాబ్ గురించి బాసిట్లా కలిగి ఇట్లా ఇవే సమస్యలు పక్కింటోడు ఎదిరింటోడు ఇవే సమస్యలు భార్య పిల్లలు చుట్టాలు అన్నదమ్ముల కొట్లాటలు ఇవే సమస్యలు అంటే అన్ని శారీరకంగానే ఉన్నాయి ఇవి ప్రార్థన అంశంలు గాని ఒకటి కూడా ఆత్మీయ ప్రార్థన అంశం లేకపోయేనే ఆయన దేని కొడుకు కొడుతున్నాడు యువహాను శువార్తల మనం చూస్తాము ఐదు రొట్టెలు రెండు చేపల తర్వాత తిరిగి నా అద్భుతమైంది ఆయన తిరిగి వచ్చేసిండు ఎక్కడికి గలలియా ప్రాంతానికి నుంచి వచ్చేసేడు రాత్రంతా వాళ్ళు పడవలో నడుస్తున్నారు ఓడలో ప్రయాణం చేస్తున్నారు ఆయన వాళ్ళకంటే ముందు వచ్చింది ముందు వాళ్ళని పంపించి ఆయన వాళ్ళ రావాల్సిందే పోయి ఆయన వాళ్ళకంటే ముందే వచ్చేసిండు ఇక్కడ ఎందుకు ఆత్మ దేవుడు ఆయన నీళ్ళ మీద నడవగలడు నీళ్ళ తిరిగికి వెళ్ళిపోగలడు ఆయన ఇష్టం అది కానీ ఆయన అక్కడ మ్యాజిక్ చేసే దేవుళ్ళగా మనకు ఎక్కడ కనిపించాడు బైబుల్లో వాళ్ళకంటే ముందే వచ్చిండు పోయినవారం చేసిన పైన నుంచి తలుపు వేసినట్ట తలుపులకి లోపలికి వచ్చి కృష్ణ దగ్గరికి అది ఆయన సాధ్యం ఎందుకంటే అయితే టైం అవుట్ సైడ్ ఉండడానికి మీకు ఇన్సార్లు చెప్పిన నేను ఆయనకు సాధ్యమైన లోపలికి రాగలడు లోపలికి వెళ్ళిపోగలడు మనం ఒకసారి పోతే లోపలికి రాలేదు అదొకటే అర్థం చేసుకోవాలి కాబట్టి ఒకసారి ఇక్కడ నుంచి పోకముందు ఇక్కడ పనులు ముగించుకున్నామా లేదా అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఎందుకు ఓర్పు సారాలు అవసరమని కొన్ని వాక్యాల ముగిస్తా నేను ప్రసంగి ఏడవ అధ్యాయం ప్రసంగి ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఏది మేలు కార్య కంటే కార్య అంతము మేలు అహంకారము గలవారికంటే శాంతము గలవారు శ్రేష్ఠుడు శాంతము నీకు చాలా ఓపిక అవసరం రెస్ట్లెస్ రెస్ట్లెస్ గా పరిగెత్తున్నారు మనుషులు కానీ నీకు చాలా శాంతం అవసరం నీకు చాలా ఓపిక అవసరం అన్నింటినీ తలాల అన్నింటినీ భరించాలి ఎందుకంటే వాడు దేవు దృష్టిలో శ్రేష్ఠుడంట నువ్వు ఇంకా ఎదుర్కోవాలి ఇంకా కనిపెట్టుకోవాలా ఇంకా అది దొరికేంత వరకు విడిచిపెట్టదు నేను అటేనే చేస్తాను నేను ఇవన్నీ చూడగలుగుతున్నానంటే నాకు ఒక్కసారి రాలేదు అట్లీస్ట్ నా మైండ్ మారింది టూ థౌజండ్ నా మైండ్ మారింది ఏంటంటే ఇటువంటి విషయాలని గ్రహించడానికి నా మైండ్ మారిందంటే టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ఫోర్ ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి నేను వెక్కుతున్నాను అప్పుడు దొరకలే కొన్ని ఇప్పుడు దొరుకుతున్నాయి కొన్ని ఇప్పుడు నేను అప్పుడు నేను చూడలేకపోయినా అప్పుడు ప్రకృతి చూస్తున్నాను కానీ ఇప్పుడు ఆత్మీయంగా చూడడానికి ప్రయాసపడుతున్నాను ఎందుకంటే పాతవి గతించినే ఇదిగో సమస్తం కృతమైన కాబట్టి సమస్తం కృతమైనప్పుడు నువ్వు పాత ఎందుకు ప్రయాసపడుతున్నావు పాత వాటిని ఎందుకు చూస్తున్నావు కృతమైనవి కాబట్టి కృతగా జన్మించిన వాడి విను అన్నిటి కృతగానే చూడాలి కదా కానీ పాత వాటిని చూడడం వల్ల మనము వాటిని చూసి మోసపోతున్నాం బుద్ధి కోపము సుఖ చేయును ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు ఈ ప్రశ్న వేట జ్ఞాన కాదు జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము సరే ఇవన్నీ మనకు అవసరం లేదు ఇక్కడ ఒకరికి చెప్తుండేంటే నీకు బహు శాంతము బహు ఓపిక అవసరం నా వయసు అయిపోతుంది నా కాలం అయిపోతుంది ఇంకా నాకు ఎట్లా అని రాంగ్ స్టెప్స్ వేస్తే రాంగ్ ఆయన చూడండి ఒక విషయం ఆయన ఏదైనా తోటలో కూడా ఆదా వాళ్ళని ఆయన జబర్దస్తి ఏం చేయలే ఈ పండు తినండి తినకండి ఇది మీ తీర్మానం మిమ్మల్ని మటుకు నేను మధ్యలో పెట్టినా మీరు తీర్మానించుకోండి ఆ పండు తిన్న వాడు మీరు చాస్తారు అని చెప్పిండి కానీ ఫోర్స్ చేసిండ తినొద్దు తినద్దని ఫ్రీ విల్ అంటాం దీన్ని ఇంగ్లీష్ లో అంటే స్వేచ్ఛ ఇచ్చేది నీకు స్వేచ్ఛనిచ్చేది నువ్వు ఓపిక లేకుండా తిన్నావు అంతే ఏమవుతుందో తింటే చూసినాం దానికి తగినట్లు సైతాన్ శోధన కూడా మనకు కనిపిస్తుంది అక్కడ కాబట్టి చూడండి నీ ఓపెని నీ ఓపికని పరీక్షించడానికి కూడా సైతాను పనిచేస్తా ఉంటాడు ఎందుకంటే నువ్వు ఓపికతో ఉంటే ఆయన నుంచి ఎన్నో పొందుకుంటావు నీ దాకా వాక్యానికి ఇష్టం నువ్వు ఓపికతో కనిపెట్టుకుంటే ఆయన నుంచి నువ్వు నీకు రావాల్సినవి అన్ని పొందుకుంటా పొందుకోవడం వాడికి ఇష్టం లేదు అందుకే నేను ఓపికలో ఉండనియకుండా నేను రెస్ట్లెస్ చేసి గాబర చేసి పరిగెత్తిస్తూ ఉంటాడు కొన్ని పనులు కావు కూడా చూస్తుంటా కదా అంత నాలెడ్జ్ కొన్ని పనులు కావాలి అప్పుడు అనుకుంటా దీని టైం ఇంకా రాలేదనేసి పడేస్తా మూలకి పడేసిపోయి మంచిగా పండుకుంటా అర్థమైందా దీని టైం రాలేదు ఇంకా ఈ పని అయ్యే టైం రాలేదు గోపిక పడతానే కానీ మనమేం తెలుసా రెస్ట్లెస్ రెస్ట్లెస్ గా పరిగెత్తి మన జీవితాలన్నీ చెడగొట్టుకుంటున్నాం అట్లా చెడగొట్టుకో నువ్వు ఆయన కొను కనిపెట్టుకో అని ఇద్దాక వాఖ్యం చేస్తున్నావు ఆయన దావేది రాజు కనిపెట్టుకున్నాడు కదా ఆయన ఎప్పుడైనా అనుకున్నాడా ఒక గొప్ప రాజు కుమార్తెని పెళ్లి చేసుకుంటున్నాడు అని విశాల దేశం మీద రాజు అందనుకున్నాడా అనుకోలేదు అన్నదమ్ములందరూ సైన్యంలో వైపు పనిచేస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు గౌరవ పిల్లలు రాసుకుంటున్నాడు గౌరవపిల్లలు కావాలంటే ఎంతో ఓపిక కావాలి తెలుసా ఆ ఇటు అడ్డు పరిగెత్తా నీకు ఎంత ఓపిక కావాలంటే జమ చేసుకోవడం చాలా కష్టం కదా అందుకు రాస్తుంది నేను ఆయనకులు కనిపెట్టుకున్నా కదా కాబట్టి రోములు రాసిన పత్రికల్లో రెండవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది మీరు కొంచెం ఫాస్ట్ గా పరిగెత్తు వాక్యాలు చూడడంలో రోమి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం ఏడవ అధ్యాయం మీరు చేస్తున్న సేవ జీవితము మీరు చేస్తున్న మంచి ఫలములు ఏ రీతిగా చేస్తున్నారు ఏడవ వర్షం సత్క్రియను ఓపిక గా చేయించు చాలా ముఖ్యమైన వాక్యం చూడండి సత్క్రియను అంటే సేవ జీవితమే సత్క్రియ ఈ లోకంలో ఏది సత్క్రియ లేదు నీతి క్రియలు సత్క్రియ అనుకోవద్దు దాన ధర్మాలు సత్క్రియలు అనుకోవద్దు అవి చింపిరిగుడలి దేవుని దృష్టిలో కానీ సత్క్రియ అంటే మంచి క్రియ సేవ జీవితం ఒక మనిషిని రాక్షణ మనం సత్క్రియ కాబట్టి సత్క్రియ సత్క్రియను ఓపికగా చేయొచ్చు అంటే ఓపికతో చేయండి నీ సేవా జీవితాన్ని రెస్ట్ లెస్ రెస్ట్ లెస్ పరిగెత్తకండి తర్వాత అప్పుడు ఏం చేస్త మహిమను ఘనతను అక్షయతను వెనుక వారికి నిత్య జీవం ఇచ్చినప్పుడు నువ్వు సత్క్రియ చేసినప్పుడు అంటే నీ సేవ జీవితంలో ఓపికతో నువ్వు సేవ చేయిస్తే నీకేం దొరుకుతుందంట మహిమ ఘనత అక్షయత అవి కాక నిత్య జీవము నీకు కలుగుతుందంట అట్టి చూడండి సేవ జీవితంలో నీకు చాలా ఓపిక అవసరము అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి సేవలో ఉన్న మీరందరూ రెస్ట్లెస్ గా పరిగెత్తకండి ఏం సాధించడం చివరికి అందుకే పన్నెండవ అధ్యాయంలో చూడండి నీ సేవ జీవితం నీకు ఎట్లా ఉండాలనేది జ్ఞాపకం చేస్తుండ్రు రోమి రాష్ట్ర పత్రిక అధ్యాయము పన్నెండవ వచ్చినప్పుడు పదకొండ వర్షం ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రతిక్షణము పరిశుధాత్మ అభిషేకంలో మీరుండాలా ఆత్మయందు తీవ్రత గలవారై ఏం చేయాలా ప్రభువును సేవించుడి ఆసక్తితో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటే అన్ని తెలుసుకోవాలా మాధ్యం అంటే బుద్ధి లేని వారిని అర్థం కాబట్టి అన్ని విషయాలు తెలుసుకోవాలా ఆసక్తితో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి ఇప్పుడు చూడండి నిరీక్షణ గలవారై మీకు చాలా ఓపిక అవసరం సేవ చాలా నిరీక్షణ అవసరం చాలా ఓపిక అవసరం నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారై శ్రమలో ఓర్పు గవాల ఇంకెంతకాలం ప్రజలు ఈ శ్రమలు అనద్దు ఇంకెంతకాలం బ్రదర్ ఈ కష్టాలు నేను చిన్నప్పటి నుంచి కష్టాలు అంటున్నా ఒక సిస్టర్ నేను ఇంకెంతకాలం బ్రదర్ నాకు ఈ సమస్య సరే మళ్ళా సేవ చేస్తూనే ఉంటది అని ఎంతకాలం బ్రదర్ ఈ సమస్యలు అంటే ఆయన నమ్మదగిన వాడు ఖచ్చితంగా నీ సమల నుంచి నీకు విడుదల కల్పిస్తాడు ఆయన నమ్మదగినవాడు ఎంతకాలం అంటే నాకేమైనా తెలుసా ఆ టైము అని చెప్పలే పలాంటి టైం వరకు నీ సెవెన్ కానీ ప్రతి ఒక్కరు చూడండి చీకటి తర్వాత వెలుగు వస్తుంది అంతేనలేదా ఎంతసేపు చీకటి ఉంటుంది అంటే కొంచెమే ఉంటుంది చీకటి వెలుగే ఎక్కువ ఉంటుంది దినమంతా వెలుగు చీకటి కొంత టైమే శ్రమ కొంచెమున్న కష్టతరం ఉంటుంది కానీ వెలుగు ఎక్కువ ఆనందిస్తున్నావా ఇక్కడ ఆనందించమంటున్నాడు సంతోషించమంటున్నాడు ప్రభునందు కానీ ఈ లోకంలో సంతోషం బాగా అర్థం చేసుకో ఈ లోకంలో సంతోషం ఉండదు కేవలం ప్రభునందే సంతోషం ఉంటుంది ఈ లోకంలో ఎప్పుడు సంతోషం అది టెంపరీ మీరు పార్టీలు చేసుకోండి పండుగలు చేసుకోండి టెంపరీ సంతోషం దాని తర్వాత ఒంటరి జీవితమే అందరూ పార్టీలకెళ్ళి ఇంటికి వెళ్ళిపోయినాక నువ్వు ఒంటరిగా నువ్వు నీ భాషలు గుత్తుకోవాల్సి నీ ఇల్లు చదువుకోవాల్సి వస్తాయి అలసిపోయి నిద్రపోతావు పార్టీ అంటే అలసటనే పండగలంటే అలసటనే ఇప్పుడు చూడండి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి యుద్ధుడి ప్రార్థన పట్టుదల ఉండాలి మీకు కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు మీకు నిద్ర మెలుకొచ్చిందంటే ప్రార్థన కూర్చోండి ఒకవేళ దేవుడిని నిన్ను ప్రేరేపిస్తుండేమో ఎందుకు వస్తుంది నాకు ప్రార్థనత నిద్ర ప్రార్థన కోరికేమో ఉదయం ఎందుకు ఇంత త్వరగా లేసినా ప్రార్థన కోరికేమో అలారం పెట్టుకున్న అలారం కంటే ముందే ఎదుగులేసిపోతున్నా ఒకవేళ ప్రార్థన కోరికేమో దేవుడు నిన్ను అడుగుతుండేమో ఎందుకంటే నువ్వు ఆయనతో మాట్లాడాలంటే నీకు మార్గం నువ్వు ఆయన స్వరం వినాలంటే మార్గం నీ మాటలు నువ్వు నీ ప్రార్థనకి జవాబు రావాలంటే ఇక్కడి నుంచే రావాలా మరి నువ్వు ఆయనకి ప్రార్థన చేయకపోతే నీకు జవాబు ఎట్లొస్తుంది అందుకే ఇవన్నీ విధాలను మనకు నేర్పిస్తున్నట్టు ఖచ్చితంగా ప్రార్థన చేయాల నేను నాకు అనుభవం మీకు ఎలిసాలని చెప్పినా గంటలు గంటలు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది మరి విశేషంగా ఒకవేళ మీకు వరాలు భాషల వరము ప్రవసన వరం ఇవన్నీ ఉన్నప్పుడు భాషల వరములు ఉన్నప్పుడు మీరు గంటలు గంటలు భాషలు స్థితించినప్పుడు ఏం జరుగుతుంది మీకు తెలిసాలని చెప్పిన నా అనుభవాలు దేవుని దూతలు దిగి రావడము నేను కళ్ళు తెరవను అప్పటికి కళ్ళు తెరవని నేను కానీ నాకు తెలిసిపోతుంది అన్ని దిగుతున్నాయి దేవుని దూతలు దిగుతున్నాను వాళ్ళ రకాల శబ్దాలు వినిపించడము వెళ్తురు రావడం ఆయన నేను కళ్ళు తెరవను ఎందుకంటే అనుమానించడేముంది నాకు తెలుసు నా ప్రభు ఖచ్చితంగా నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు అని నేను అనుమానించను ఇంకా దేవుడి దూతలు ఖచ్చితంగా దిగి ఎందుకంటే ఆయన ఎక్కడ ఉంటే వాళ్ళందరూ అక్కడ ఉండాల్సిందే కదా ఆయన ఎక్కడుంటాడు నీ హృదయంలో ఉంటాడు మరి నీ చుట్టూడాలి అది వృత్తాలు అది ఉంది వాక్యం కాబట్టి భాషలలో గంటలు గంటలు ప్రార్థన చేస్తుంటే ఎటువంటి అద్భుతాలు మొత్తం పరలోకం దిగొచ్చినట్లే ఉంటుంది నీ చుట్టూ అటువంటి అనుభవంలోకి మీరు పోవాలి నేను ఒక్కనే సీక్రెట్ గా చెప్తానని నాకు అనుభవం అయింది నా శరీరంలోకి ఆత్మ విడిపోవడము బయటికి వెళ్ళిపోవడము పైనుంచి కిందికి చూడడము ఈ అనుభవాలు అనేవి నాకు గతంలో ఎక్కువ ప్రార్థన ఉంచాలని వర్షప్ చేస్తా ఉంటే అయితా ఉంటాయి చాలా మంది ఇవి చెప్పరు సీక్రెట్స్ ఎందుకంటే సేవకులు సీక్రెట్స్ చెప్పారు కొన్ని సీక్రెట్స్ వాడు ఎట్లా పొందుకున్నటువంటి అద్భుతాలు గృపవాలి చెప్పరు సీక్రెట్స్ కానీ ఇక్కడ మేము సీక్రెట్స్ ఏం పెట్టాం ఇక్కడేం సీక్రెట్ గా పెట్టుకోం మేము ఏం నేర్చుకున్నాము ఏం అనుభవం పూర్వకంగా తెలుసుకున్నాము అవన్నీ అందరితో పంచుకుంటాం ఎందుకంటే అందరూ ఆయన రాజ్య విస్తరణ కొరకే ప్రయాసపడుతున్నాం మన ఐడెంటిటీస్ కొరకు కాదు ఇండివిజువల్ ఆ వ్యక్తిగత గుర్తింపుల కొరకు మనం ఎప్పుడు ప్రయాసపడాలి అది మీరు తీర్మానించుకోవాలి మీ లైఫ్ లో నేమ్స్ అవసరమే లేదు మనకి అక్కడ మీ సంతోషము అధికమవు అన్నాడు పడిపోతే ప్రవ్వా రోగులు సఫపరుతున్నారు ప్రవ్వా అని సంతోషంతో నచ్చుతున్నారు శిష్యులు చెప్తున్నారు మీరేం మీరు ఇంత సంతోషించారు గురించి మీ సంతోషం అక్కడ అధికమవుతుంది అర్థమవుతుందా మీ ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు చూసిన మన జీవితాలలో కానీ రక్షణ అనుభవం పొందకుండా అద్భుతాలు పొందుకుంటే వేస్ట్ నీ సేవ జీవితం నువ్వు సేవకు పోయి నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగినా అద్భుతాలు పొందుకున్న వాడు రక్షణ పొందకపోతే నీ సేవ వేస్ట్ అయిపోయినట్టే ఎందుకు వాడు అద్భుతాలు చూసేడు కానీ రేపు నరకం పోతుండే నువ్వు రక్ష రక్షణలో నడిపించకపోతే నీ దగ్గర వచ్చిన వాడిని నీ సేవ వేస్ట్ అయిపోయిందే ఎన్ని అద్భుతాలు చూసి అయ్యే లాభం ఎన్ని మర్మాలు చూపించేది లాభం వాడైతే నరకం పోయాడు కదా కాబట్టి ఒక్క ఆత్మకను పోకుండా ఉండాలంటే నువ్వెట్లా సేవ చేయాలా వాడిని ఖచ్చితంగా రక్షణలో నడిపించాలి అందుకే నేను నేను ఎన్ని సమాచారం సేవ చేస్తున్నాను ఈ విషయం జ్ఞాపం చేస్తున్నాను అద్భుతం చూసిన గో ఇంకెంతకాలం సిస్టర్ బాప సంబంధం అద్భుతాలు చూస్తా నీ జీవితంలో ఇంకెంతకాలం పొందుతాను ఇంకా టైం ఉంది కదా టైం లేదని చెప్తాను ఇదే మాట్లాడతారు అందరు ఎందుకంటే వాళ్ళలో ఉన్న దుష్టాత్మ ఈ రోజు వాడు పొందకపోతే రేపు పొందాడు ఎందుకంటే వాడు గుంజకపోతాడు వాడి పొందలేయకుండా రక్షణ అనుభవం కాబట్టి మనం ప్రయాసపడాలా దీని గురించి కాబట్టి ఓర్పు సహనాలు కలిగి మన సేవ జీవితంలో మనం ముందుకు పోవాలనేది ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది చివరిగా ఒక్కటి తిమోతికి రాసిన పత్రికలలో ఒకటి చూపించి నేను వాక్యాన్ని ముగిస్తా తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఇది ఒకటి చూపిస్తే ముగిస్తా రెండవ అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు దయచేయును అందువలన సాతను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఉరిలో నుండి తప్పించుకుని అని ప్రభు యొక్క దాసుడు అతి వారిని సాత్వికను శిక్షించు జగడమాడక అందరి నెల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించి వాడుగాను ఉండవలెడు సేవ అటువంటిది నువ్వు అన్నిటినీ కీడుని బోధని ఎవడు దించినా ఎవడరిచినా అన్నిటి అది మనకు చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే వా కొరకు నువ్వు అక్కడ ప్రయాసపడాలా సేవ సేవలో అన్నింటినీ సాధించాలి ఎందుకంటే వాడు నశించుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి పౌలు తిమోతికి హెచ్చరిస్తాడు నువ్వు అనేక ప్రాంతాల్లో పోయి సేవ చేస్తా ఉంటావు కానీ ఈ విషయం జాగ్రత్తగా చూసుకో అని చెప్తున్నాడు ఏంద విషయము సైతాన్ని చెరపట్టబడిన వీళ్ళని నీ సేవ జీవితం ద్వారా వాళ్ళు మేల్కుంటారు కాబట్టి వాల్ వాళ్ళు మేలుకోవాలంటే నువ్వు వెంట సేవ చేయాలనేది ఇక్కడ నిమిషం జ్ఞాపం చేస్తున్నావు కాబట్టి మనము ఓర్పు సహనాలని కలిగి సేవ జీవితంలో మన కాలాన్ని కొనసాగించుకుంటూ పోవాలా మరించండి అన్నింటినీ సాగించండి దానికి తగిన ప్రతిఫలం మనకు అందరికీ కాబట్టి సరే మనం త్వరగా ముగించుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మన డిన్నర్ సితపరచబడింది కానీ ఇంకా మనకి ఎక్కువ టైం సాధారణంగా అయితే మనం సెవెన్ ఫార్టర్ టు టెన్ వరకు జరుగుతూ ఉంటుంది ఈరోజు మనం మీకు త్వరగా ముగించుకోవలసి వస్తుంది ప్రార్తీస్తాం కళ్ళు మూసుకోండి అయితే మన ఇక్కడ డిన్నర్ అరేంజ్ చేయబడింది మనం అందరం కలిసి వెళ్తాం ఎవరు కూడా ఇక్కడ నుంచి తిరగకుండా మీరు సాక్ష్యం చెప్తారా స్టార్ సిస్టర్ ఏది మన వెంకన్న గురించి కదా వెంకన్న బాబు వాళ్ళ మిస్సెస్ అయింది ఇందిరా గారు సిస్టర్ తను సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటుంది క్లుప్తంగా తన సాక్ష్యాన్ని వినేసి మనము డిగర్ పెట్టుకోవాలి రైట్ స్టార్టీ డోర్ ఓపెన్ అయ్యే టూడా కాలేదు మొత్తం గోడ మధ్యలో కొంచెం కొంత డిస్టెన్స్ నే అయిపోయింది ఇంకా ఆపేలా గురించి రాలేదు నాకు మామూలుగా ఉన్న ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ తీవంటి మెంబర్స్ కూడా ఎవరు అందరూ ఇంత బ్రీతింగ్ రాక ఇక నేను అసలు అయిపోయినా కానీ ఒక శ్వాస ఇంకా ఇంక ఉంది ఒక అక్కడ చేతులు రెండు చేతులు పైకి ఎక్కి వేసేయాల నుగే కాపాడాలి అని అని లిఫ్ట్ అయినా అమ్మ నేను వచ్చి ఓపెన్ చేసిన అప్పుడు కొంచెం సాక్ష అద్భుతాలు చేసే దేవుడు సిస్టర్ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేసినాడు ఆమె ఎంతగానో భయపడిపోయింది ఊపిరి అడని స్థితిలో ఉంది ఆల్మోస్ట్ ఊపిరి ఆగిపోతున్న సమయంలో దేవుడు అద్భుత రీతిగా ఆయన సజ్జు లేఖలో పెట్టినాడు దేవుడికి వదనాలు గొప్ప సాక్ష్యం లోకంలో తీసుకొని రాబోతున్నాడు సిస్టర్ గురించి మన కుటుంబం గురించి మనం ప్రార్థించాలా వెంకన్న బాబు జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసింది దేవుడు ఆయన భయంకరమైన శ్రమలలో పోయాడు కానీ ఇక్కడికొచ్చినాక ఆ శ్రమల నుంచి విడుదల పొందిండు ఆయన గురించి నేను చెప్పాలి ఆయన చెప్పుకోవాలి తర్వాత ఆయన ఆయన భయంకరమైన శ్రమల గుండా పోయిండు పెద్ద పెద్ద సమస్యల నుంచి ఆయనలో మార్పులు తీసుకొచ్చింది ఇక్కడికి వచ్చినాకనే జీవితం దేవుడు అయిన జీవితంలో మార్పులు తెచ్చిందంటే కేవలం ఇక్కడికి వచ్చినాకనే లేకుంటే చాలా కఠిన ఆత్మ ఉండే డైరెక్ట్ గా చెప్తున్నా కఠినంగా ఉండేటోడు ఆయన ప్రవర్తనది ప్రభుత్వం మార్చుకున్నాడు అంటే ఖచ్చితంగా ఇది యోగ వాళ్ళనే అది మనం విశేషిస్తున్నాం దాని తర్వాత కొత్త వాళ్ళందరూ గొప్ప గొప్ప అది నేను ఒకటి చెప్పాలని మీరందరు చాలా సమాచారాల నుంచి ఇక్కడికి వచ్చి సేవకులు ఉన్నారు కానీ కొత్త కొత్తగా వచ్చి తీవ్రంగా సేవకులైన వాళ్ళు చాలా కొత్త మంది నేను ఈ మధ్య మహా అంటే సిక్స్ మంత్స్ లోనే మంత్స్ లోనే ఈ వాక్యలు అర్థమైపోయినా ఊళ్ళలో సేవలు చేస్తున్నారు అద్భుతాలు చేస్తున్నారు వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి మనల్ని దేవుడు ఏది నడిపిస్తున్నా మనకు తెలియదు కానీ అది నడిపిస్తున్నప్పుడు తెలిసినది ఇది ఆయన వాళ్ళ కలిగిన విషయం కానీ నువ్వు మటుకు సిద్ధపడాల నువ్వు ప్రభుని ప్రకటించకపోతే మటుకు నీకు ఖచ్చితంగా శ్రమ పౌలన్నాడు నేను క్రీస్తుని ప్రకటించకపోతే నాకు శ్రమ కాబట్టి మీరు శ్రమ గుండ శ్రమించి తప్పించుకోవాలంటే అని ప్రకటించక తప్పదు అది ప్రేమతో ప్రకటించండి ఏదో వాక్యం చెప్తుంది భయంతో నేను ప్రకటిస్తా కాదు ప్రేమతో నన్ను రక్షించుకున్నాడు కాబట్టి నా పాపంలో నిపుతలు గడిపించాడు కాబట్టి నేను ప్రకటిస్తాను అన్నిట్లని అటువంటి ఆనందంలో నడిపిస్తాను ఆనందం లేదు ఈ లోకంలో సమాధానం లేదు కేవలం ప్రవణందే ఆనందం ప్రవణందే ఎల్లప్పుడూ ఆనందం సంతోషం సమాధానం కాబట్టి ఆ సమాధానము నేను ఒక్కటే పొందుకొని స్వార్థ కూడా జీవించాల లేక ఇతరులకు కూడా అనుగ్రహించాలన్నది మార్గం అని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనల్ని సాధనంగా వాడుకుంటాడు అటువంటి సేవ జీవితంలో మనం ముందుకు వెళ్తాం ప్రార్థం పరిస్థితులకు తన పిల్ల బేసయ్యారు మరోసారి మీరు మాతను మాట్లాడనారు బ్రవ్వా ఓర్పు సహనాలు చాలా అవసరం సేవ జీవితంలో అని మీరు మమ్మల్ని హెచ్చరించినారు అనేక లేట్ అయిపోతుంది లైఫ్ లో అని పరిగెత్తుతున్నాం బ్రవ్వా మీకు చోటు మాకు మేమే చోటించుకుంటున్నాం అయినా అరీతిగా మేము ఇంకా శ్రమల చిక్కబడుతున్నాం తండ్రి కాబట్టినైనా విశ్వాసంలో తండ్రి ఫోర్పు సహనాలు కలిగి ప్రభా ప్రతి పట్ల ప్రేమ పూర్వకంగా ఓ ప్రభా జీవించేలాగానే నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సందర్భం మీరే మహిమనుందండి ప్రతి ఒక్కరిని పెట్టుకోండి వచ్చిన వాళ్ళని ఆశ్రయించండి ప్రతి కష్టంలోనూ ఇరుకు ఇబ్బందులలో నుంచి సమస్యల నుంచి వాళ్ళకందరికీ విడుదల కల్పించి ప్రతి ఒక్కరిని గొప్ప సేవకులు తయారు చేసి ప్రవ్వ ఇక్కడ వాళ్ళు వచ్చినందుకు ప్రవ్వ మేక మహింపరుస్తున్నాం కానీ ఇక్కడ నుంచి వాళ్ళందరూ వెళ్లిపోవాలా ఇక్కడ జమ కాడానికి కాదు ప్రభుత్వం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ గొప్ప గొప్ప సేవకులు అయిపోయి ప్రపంచానికి అంతా వెళ్ళిపోవాలా రకరకాల ప్రాంతాలకు వెళ్లిపోయి సేవ చేయాల మేమి గూడు కట్టుకోవడానికి వీల్లేదు ఏ రీతికైతే శిష్యూళ్ళు ప్రవ్వ అప్పు అసలు అందరూ మేము కూడా అదే రీతిగా విస్తరించుకోవాలి మేమంత గొప్ప శిష్యులం కాదు అంత గొప్ప అపుస్సులం కాని కాదు బాబా కానీ మీరు చూపించిన వాక్యానికి విధ చూపిస్తున్నాం నేను అటువంటి విధానం నడిపించండి వీరి ద్వారా భూతల క్రిందులు అయ్యే నడిపించమని ప్రార్థిస్తున్నాం అటువంటి కృపా భాగ్యాన్ని ఇక్కడ వచ్చిన వాళ్ళకి అనుగ్రహించండి ముఖ్యంగా వెంకన్న బాబు తన భార్య అయిన సిస్టర్ మేము ప్రార్థిస్తుండగా వారి జీవితంలో అద్భుతం చేకూర్చింది మీకు ఎంతో మందనాలు తల్లి బిడ్డని తన మరి సజ్జల్లోకి వెళ్ళి పెట్టింది మీకు ఎంతమంది ఒక గొప్ప సాక్షి లోపలికి తీసుకొచ్చి లేవనెత్తమని రాక వరకు మమ్మల్ని సిద్ధపరచుకోమని సాయంత్రం సిద్ధపరిచిన ఇక ఆహారం గురించి ప్రార్థులుగా ప్రతి ఒక్కరు తన మరి సమృద్ధిగా తన పాల్పందుకు మిమ్మల్ని మనపరిచే బిడగా తయారు చేసి సిద్ధపరిచిన ఆస్తులను ఆశ్రయించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ప్రభాస్ ప్రవేశ రక్తంలో సంపూర్ణ విజయం అపవాది ప్రిలకు నాశనం తండ్రిని కార్యంలకు నిరంతరం జయం జైం జేం తండ్రి ఆమెను మన ప్రవేణ ఏసుకురిస్త కృపా సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తోడైన దాకా ఆమెను